కళాప్రపుర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఇరవయ్యవ చాప్టర్ చిన్న కవిత ఇచ్చారు నేను సింహాన్నే నేను సింహాన్నే హాయిగా స్వేచ్ఛగా విహరించే నన్ను వేటాడారు అయినా నేను సింహాన్నే బంగారపు బోనులో బంధించారు అయినా నేను సింహాన్నే జీవితపు సర్కస్లో రకరకాలుగా ఆడించారు అయినా నేను సింహాన్నే అప్పుడప్పుడు కొరడా చూపించి జడిపించారు అయినా నేను సింహాన్నే నాకివ్వవలసిన సదుపాయం ఆదరణ ఉపేక్షించారు అయినా నేను సింహాన్నే నన్ను మేకను చేసి అల్ప జంతువుల్ని సింహాసనం ఎక్కించారు అయినా నేను సింహాన్నే ఇవన్నీ ప్రేమతోటే చేశారేమో అని భయంపడ్డాను అయినా నేను సింహాన్నే నా నైజం మీకోసం త్యాగం చేశాను అయినా నేను సింహాన్నే ఇన్ని జరిగినానా రాజసం రాజస్వం ఈ సమయత్తు కూడా తగ్గలేదు అవును నేను సింహాన్నే అవును అవును అవును నేను సింహాన్నే